ప్రస్తూతం ప్రభా పరిశుద్ధ్ర ఏసే మీకు వందనాలు ప్రభ ఏస క్రీస్తు నామం బట్టి ఆన్లైన్ లో కూడి ఉన్నం దేవా ఏసూ ప్రభా మీరుంటే మాకు జాల మీ వాక్యాన్ని వింటుండంగా రాజా ఆత్మీయ నేత్రాలను తెరవండి ప్రభా విన్ని వెళ్ళిపోయే వారిలాగా వాటిని పాటిస్తూ దేవా మీ నామని మహిమ పరుస్తూ ఓ ప్రభ ఈ శ్వాస వరకు దేవా మీ నామాన్ని స్మరిస్తూ గణపరుస్తూ మహిమ పరుస్తూ ప్రభా ముందుకే నడిపింపబడాలా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చిన ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చిన ఓ ప్రభా పెడుగు వీలేదు ప్రభా దేవా శోధన శ్రమల నుంచి ప్రభ పశుదాత్మశక్తి చేత తప్పించుకునే పరిలోకి జ్ఞానం మాకు దయచేయండి ఆశీర్వాదాలను తీసుకొని కూడా మేము మెనుకడుగు వేయడానికి వీలేదు ప్రభ రోషం కలిగి ప్రభ మీ యొక్క కార్చిన యొక్క రక్తంపై మేము నిలబడి ముందుకు నడిపింపబడాలా మీరే మా పైన కృపా కనికరం చూయించి దేవ పశుదాత్మశక్తి బలం నడిపిస్తూ మీరు మహిం పొంది వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని ఏసాన ప్రాదర్శనం తండ్రి ఆమె యనీ కృపా శశ్వతమైనదినీ కృపా సంపో నమీ కృపా శశ్వతమైనదినీ కృపా మరుబలే దూని దునామ మరుబలే దూని దునామం మరపురాదినీ కృపా మరపురాదినీ కృపా సంపూర్ణమయీ నీ కృపా శశ్వతమై నదినీ కృపా సంపూర్ణమయీ ననీ కృపా శశ్వతమై నదినీ కృపా పాపికి విడుదలా ీవు చూపి కృపా పరమునా చేీ కృపా పాపి విడుదలా నీవు చూపిననీ కృపా పరమునా చేటా నీవు చూపిననీ కృపా దుడనీ కృపా హరద దైవమణి కృపా ఆత్మదేవీ కృపా హరద దైవమణి కృపా సంపూర్ణమయీ ననీ కృపా సయ నదినీ నీ కృపా శ్వతమైనది నీ కృపా విద్యలే పామరులకు నీవుచు పిననీ కృపా తేచు వాస్తుల వక్యమునందు విద్యలే పామరులకు నీవుచు పినలీ కృపా స్తుల వాక్యమునందు ేట కృపాత్మదేడనీ కృపా అరద దైవమణి కృపా ఆత్మదేవుుడనీ కృపా అరద దైవమణి కృపా సంపూర్ణమయననీ కృపా సస్వతమయ నీ కృపా సంపూర్ణమయ్యి नली कृपा सश्वतमैनतेली कृपा मरुवलेनु नीडु नामम मरुवलेदु नीडु नामम मरपुरानिधि कृपा మరపురాదినీ కృపా సంపూర్ణమయ నీ కృపా సశ్వతమయీ నదినీ కృపా సంపూర్ణమయీ నీ కృపా సశ్వతమయీ నదినీ కృపా అమె మహిమ స్వరూపుడా మృత్యుంజయుడ మరణపు ములును విరిచినవాడ నీకే స్తోత్రములు నా ఏసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా ఏసయ్యా స్తోత్రములు నీ రక్తమును నా బలియగముగా అర్పించినావు నీ గాయముల ద్వారా స్వస్థతనుంది ఆనందించదా నీలో నేను నీ ద్వారా స్వస్థతనుంది ఆనందించదా నీలో నేను మహిమస్వరూపుడా మృత్యుంజయుడ మరణపు ముళ్ళును విరిచినవాడ నీకే స్తోత్రములు నాయసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నాయసయ్యా నీకే స్తోత్రములు విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముగా నీచేతితోనే విరిచిన రోట్టెనై ఆహరమవుదును ఆకులకు నీ చేతితోనే విరిచిన రోట్టెనై హరమవుదును అనేకులకు మహిమస్వరూపుడా జయుడా మరణపు ముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నాయసయ్య స్తోత్రములు నీకే స్తోత్రములు నాయస్తయ్యా నీకే స్తోత్రములు పరిశుద్ధాత్మా ఫలము పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై సియోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను బేచున్నాను సియోను రాజాన్ని ముఖము చూడా ఆశతో నేను బేచున్నాను మహిమ స్వరూపుడా జయుడా మరణపు ములును విరిచినవాడ నీకే స్తోత్రములు నా ఇసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా ఇసయ్యా నీకే స్తోత్రములు అల ప్రార్థిస్తాం సార్ పరిశుధ్రవకు దేవా ఏసయ మీకు స్థితుల స్తోత్రాలనైనా అబ్రహాం ఇసాకు యాకోబ్ల గొప్ప మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడి సురక్షితంగా ఈ సాయంత్రం సమయం మీ సన్నిధిలో మిమ్మల్ని స్థితించేలాగా మిమ్మల్ని కనపరిచేలాగా మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలనైనా మీ వాక్యాన్ని అనిపించేదపడుతున్నాం మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి వాక్యంలోని సత్యాన్ని నడిపించండి ప్రతి విషయంలో తన మళ్ళీ మీకు మా ప్రవర్తన అంతటి చొప్పున మీ అధికారానికి లోబడి లాగా నడిపించండి మీ హృదయంలో నుంచి వచ్చిన ఈ యొక్క వాక్యాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాలా అందుకొరకు మీ యొక్క సహాయం అవసరంనైనా నడిపించండి వాటిని గ్రహింపు శక్తిని అనుగ్రహించండి మేము పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి జీవిత విధానాన్ని మాకు అందరికీ అనుగ్రహించి పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆ ఈరోజు నాలుగవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం బ్యాబుల్ యూనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పదమూడవ అధ్యాయాన్ని కొన్ని నెలల నుంచి ధ్యానిస్తా ఉన్నాం దాన్ని ముగించుకుంటే దశకు వచ్చినాం ఈరోజు ముగిస్తాం మోస్ట్ ప్రాబుల్ ఈరోజు అయిపోతుంది వచ్చే వారం నుంచి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయాన్ని మనం ఆరంభించబో పద్నాలుగవ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం పదమూడవ అధ్యాయం అంతా ముద్రకు సంబంధించింది లేక ఆ యొక్క మృగం యొక్క సంఖ్య ఆరు వందల అరవది ఆరు అని చెప్తా ఉంటారు ప్రపంచమంతట కానీ మనకు ప్రభు చూపించిండు అది అది కాదు సంఖ్య కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు అనే ఉంది అంటే బైబుల్ తర్జుమా చేయకముందు అది ఆరు అనే ఉంది కానీ అది కూడా కరెక్ట్ కాదని మనకు చూపించిన దేవుడు అవి రెండు సంఖ్యలు ఎందుకంటే దీన్ని లెక్కించుమన్నాడు ఒక సంఖ్య ఎప్పు ఎప్పుడు లెక్కించలేం కదా కేవలం ఒకటే సంఖ్య అంటే ఎట్లా లెక్కిస్తాం రెండు ఉంటే ప్లస్ చేస్తాము లేకుంటే మల్టిప్లై చేస్తాము లేకుంటే డివైడ్ చేస్తాం ఏదో ఒక లెక్క చేస్తాం కానీ ఒకటే నంబర్ ఉంటే ఎట్లా డిజిట్ చేస్తాం కాబట్టి అది మనకు చూపించిన దేవుడు మొదటిది ఆరు రెండవది ఆరు అట్లా రెండుగా విభజించి చూపించిన దేవుడు అది మనం ఇంగ్లీష్ బైబుల్లో చూస్తేనే అర్థమైంది త్రీ స్కోర్ అండ్ 6 అని ఉంది క్లియర్గా కాబట్టి సిక్స్ స్కోర్ అంటే సిక్స్ సిక్స్టీ అని అర్థం స్కోర్ అంటే ట్వంటీ పాయింట్స్ అట్లా 3 స్కోర్స్ అంటే 60 పాయింట్స్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ అండ్ ఒక సంఖ్య అయితే సిక్స్ అనేది రెండో సంఖ్య అట్లా అట్లా దాన్ని విభజించాడు ఆ రీతిగా లెక్క చేస్తే క్లియర్గానే తెలుస్తుంది మనం ఏ రీతిగా దీన్ని ఇందులో జ్ఞానం కలదు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం చూడండి ఒకసారి పదమూడవ అధ్యాయం ప్రకటన గంధము పదమూడవ అధ్యాయము చివరి వర్షానికి వచ్చేప్పటికీ పద్దెనిమిది వర్షంలో బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము ఒక సంఖ్యని ఎట్లా లెక్కించగలము అసాధ్యం కదా లెక్కించాలంటే రెండు సంఖ్యలు కనీసం మూడు సంఖ్యలు నాలుగు సంఖ్యలు ఉండాలా పది సంఖ్యలు ఉండాలా అది ఇంకెన్న ఉండొచ్చు కానీ ఒక్క సంఖ్యని లెక్కించడం కష్టం కాబట్టి అది ఒక్క సంఖ్య కాదు అనేది నేను చూపించిన వాక్యం గతం రికార్డింగ్స్లలో మనం మనం చూస్తాం దాన్ని అయితే ఇందులో జ్ఞానం కలదు కాబట్టి ఈ రెండు సంఖ్యలు దేనికి సంబంధించినవి మొదటి సంఖ్య ఆరు వందల రెండవ సంఖ్య కేవలం ఆరు కాబట్టి ఈ రెండు సంఖ్యలు దేనికి సంబంధించిన మనం చూపించిన చూస్తున్నాం మొదటి సంఖ్య తేళ్లకి సాదృశ్యము రెండవ సంఖ్య సర్పములకు సాదృశ్యమని నేను రుచుపరిచిన వాక్య పరంగా తర్వాత స్ట్రాంగ్ నంబర్స్ తోని రెండింటితోనే పోల్చుకొని చూస్తూ ఉన్నాం మనం కాబట్టి అందులో అనుమానం ఉండడానికి వీల్లేదన్నట్టు ప్రతి దశలో అనుమానం వస్తూనే ఉంటది కానీ దాన్ని క్లియర్ చేయడానికి దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు వాక్యము వాక్యంతోనే పోల్చబడతా ఉంటుంది దాని తర్వాత ఇది ఒక మనిషి యొక్క సంఖ్య అని కూడా నేను చూపించిన గతంలో అక్కడ పదమూడవ అధ్యాయంలో మనం చూసినాం మనిషి యొక్క సంఖ్య అంటే ఒకసారి చూడండి పద్దమి వర్షంలో బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింప అది ఒక మనిషిని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం కలదు కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు వందల అని కింద ఉంది ఫూట్ నోట్స్ లో కాబట్టి ఆరు వందల అరవై ఆరా అక్కడ కూడా కన్ఫ్యూజన్ అన్నట్టు అయితే ఎందుకు దేవుడు కావాలని మనకి ఇట్లా రాసిండ ఇందులో జ్ఞానం కలదు అన్నాడు అందుకొరకు మనం ప్రయాసంతో దాన్ని వెతుక్కోవాల జ్ఞానం అందుకే హోషయ గ్రంథాలను చూస్తాం నా ప్రజలు ఎందుకు నశించేరి అంటే జ్ఞానము లేక జ్ఞానము కొదువై జ్ఞానం బైబిల్లో ఉంది జ్ఞానము నువ్వు ప్రార్థనా పూర్వకంగా దేవుని చందల సమయం గడిపి దీన్ని ధ్యానించినప్పుడు నీకు జ్ఞానం వస్తుంది లేదని కాదు కానీ వాళ్ళు ఎందుకు నశించారంటే ఈ జ్ఞానాన్ని పొందుకోలేకపోయినరు కాబట్టి కాబట్టి నువ్వు నశించిపోకుండా ఉండాలంటే ఈ యొక్క జ్ఞానం నీకు అవసరం అనేది ఇది సూచిస్తుంది కాబట్టి ఇందులో జ్ఞానం కలదు నీ ప్రయాసము ఎందుకు అంటే దీన్ని వెతుక్కోవడానికి ఈ సంఖ్యని ఎట్లా అర్థం చేసుకోవాలని మనం వెతుక్కోవాలా అయితే పాత రికార్డింగ్స్లో మీరు చూస్తే పోయిన నెల అంత రికార్డింగ్స్లో ఉంటాయి ఈ యొక్క ముద్రని వేసుకున్న వాళ్ళు ఎవరన్న విషయాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం అది చూస్తున్నామంటే పదహార వచనంలో కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనాను తమ నొసటి ముద్ర వేయించుకున్నట్లును అక్కడ మనం చూస్తున్నాం ఈ వాక్యాన్ని రెండు గుంపులు ఇక్కడ ఒక గుంపు వారి కుడి చేతి మీద వేసుకుంటుంటే ఇంకొక గుంపు వారి నొసటి మీద వేసుకుంది అన్నట్టు అవి కూడా నేను వాక్యపరంగా చూపించిన కుడి దేనికి సంబంధించింది నొసటి దేనికి సంబంధించింది నొసటి నొసటి మీద వేసుకునేదంతా సర్పంలకు సంబంధించి దాన్ని రుజువుపరిచిన వాక్య పరంగా దాని తర్వాత మీద కుడి చేయి మీద వేసుకున్న వాళ్ళందరూ తేళ్లకు సదృశ్యం అని కూడా చూపించిన వాక్యం కాబట్టి ముద్ర వేసుకునే వాళ్ళు కేవలం సర్పంలు తేళ్లే కానీ గొప్ప జనము వేసుకోదు దాని తర్వాత మంది వీటిని వేసుకోరు ముద్రలు ప్రకటన గ్రంథం అంతా బైబిల్ అంతా ఈ నాలుగు గుంపులకు సంబంధించిన విషయాలే మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని తీర్పులకు సంబంధించిన ధ్యానించినప్పుడు బూరలకు బూరల తీర్పులకు సంబంధించిన వాక్యలలో అవేన్నో బహు దీర్ఘంగా మనము చూసినాం ఈ నాలుగు గుంపులు కాబట్టి ఇక్కడ ముద్ర వేసుకుండే గుంపులు రెండే మొదటిది తేళ్ళు వాడి కుడిచెయి మీద వేసుకుంటున్నారు రెండవ గుంపు సర్పంలు వారు నుదుట మీద వేసుకుంటున్నారు అంటే దుష్టుడు ఈ రెండు గుంపులని వాడి ఆధీనంలో పెట్టుకున్నాడు అంటూ వీళ్ళంతా వాడిని అనుచరిస్తూ వాడిని వెంటబోతున్నారు అన్నట్టు ఓ రీతిగా చెప్పాలంటే సర్పంలు మరణానికి సాదృశ్యము ఈ తేళ్ళు నరకానికి సాదృశ్యం మరణము నరకం వాటికి సంబంధించిన నేను మరికొన్ని చూపిస్తే రోజు వాక్యాలు ఇవన్నీ చిహ్నాలు మనం ఇట్లా జ్ఞాపకం చేసుకొని రాసుకోవాలా లేకపోతే ఇవి మైండ్ లో ఎప్పుడు కూర్చోవు అన్నట్టు అన్లెస్ నువ్వేదో ఒక ఎగ్జామ్కి సిద్ధపడినట్లుంటేనే కానీ ఇవి నీ మైండ్ లో ఎప్పటికీ కూర్చోవు అందుకే కావచ్చు ప్రకణ గ్రంథం గురించి ఎవరు ధ్యానించారు ఎవరు ప్రకటించారు ఎందుకంటే ఇవి మైండ్ లో కూర్చోవు అన్నట్టు మనం మటుకు వాటిని మన హృదయల మీద జాగ్రత్తగా రాసుకున్నాం కాబట్టి అవన్నీ ప్రతి దశలో దేవుడు మనకి తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తుంటాడు తన పరిశుధాత్మ ద్వారా నడిపిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ లెక్క ఏ రీతిగా ఉంటుందన్న విషయాన్ని నేను చూపించినాను పోయిన అటు పైన వార రికార్డులకు రెండు వారల క్రితం రికార్డింగ్స్ వరకు నేను క్లోజ్ చేసిన వీటిని ఈరోజు కొన్నిటిని చూపించి ముఖ్యంగా ఈ యొక్క రెండు గుంపులు మొదటిది సర్పంబ్లు మొదటిది తేళ్లు రెండవది సర్పంబ్లు ఈ రెండు గుంపులు ఏ రీతిగా తెగవేయబడతాయి అన్న విషయాన్ని నేను పోయిన గతంలో రికార్డింగ్స్లో నేను చూపిస్తా ఉన్నాను ముఖ్యంగా ప్రటన గ్రంథము ఇరవైవ అధ్యాయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అది లాస్ట్ టైం మెసేజ్లో ప్రటన గ్రంథము ఇరవయ అధ్యాయము పదకొండవ వచనం నుంచి ప్రటన గ్రంథము ఇరవయ అధ్యాయము ర్ర పదకొండు నుంచి మరియు ధవళమైన మహాసింహాసనమును దాని అందు ఆశీనుడ ఉన్న ఒకరిని చూచితిని తిని భూమి ఆకాశములు ఆయన సాముఖం నుండి పారిపోయిను వాటికి నిల్వ చోట కనబడకపోయిను అయితే పదం పన్నెండవ చూస్తున్నాం ఈ గొప్పవారు ఇందాక చూసిన పదమూడవ అధ్యాయలు చూసిన గొప్పవారి గురించి మళ్ళీ చూస్తున్నాం మరియు గొప్పవారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడిట చూచి కాబట్టి దేవుని సింహాసనం ఎదుట చివరికి అందరు నిలబడుతున్నారని ఇక్కడ చూపిస్తుంది వాక్యం గొప్పవారేంటి పేదవాళ్ళేంది మరించిన వారందరూ ఆ సింహాసనం మీదట నిలబడి ఉండట చూచిస్తుంది అప్పుడు గ్రంథములు విప్పబడెను అయితే ఎన్ని గ్రంథములు ఉన్నాయనేది మనకు తెలియదు కదా ఇక్కడ మటుకు గ్రంథములు విప్పబడెను ఎన్ని అక్కడ చూస్తున్నాం మరియు జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథమును విప్పబడేను ఇక రెండు గ్రంథాలు చూస్తున్నాం ఒకటేమో జీవ గ్రంథము రెండవది వేరే ఒక గ్రంథం అయితే ఈ వేరొక గ్రంథం దేనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ దాని తర్వాత భాగంలో ఉంది అది ఆ గ్రంథంలో ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి కాబట్టి ఇక్కడ రెండు గ్రంథాలు ఉన్నాయి జీవగ్రంథంలో రాయబడ్డ వాళ్ళు దాని వేరే ఒక గ్రంథంలో రాయబడిన వాళ్ళు ఇంగ్లీష్లో మటుకు అట్ల లేదు ఇంగ్లీష్లో ఏముంది అంటే ద బుక్స్ అని ఉంది కాబట్టి వేరే ఒక గ్రంథము అనేది అవి ఎన్నో అనేది అవి ఎన్నో అనేది దాని తర్వాతనే చూస్తున్నాం ఆ గ్రంథంల ఎందు కాబట్టి ఆ గ్రంథం ఎందు వాటిని బట్టి అంటే జీవగ్రంథంలో రాయబడ్డ వాడికి ఏ తీర్పు ఉండదు ఎందుకంటే క్రీస్తీస్నందు ఉన్న వారికి ఏ తీర్పు ఏ శిక్షా విధి లేదని మనం రోమి రాసిన పత్రికలో చూస్తాం కాబట్టి జీవగ్రంథము యేసు ప్రభు గ్రంథమే కాబట్టి ఆయన తప్ప ఎవరు మనకి జీవం ఇవ్వలేరు కాబట్టి ఆయన గ్రంథంలో రాయబడ్డ వారందరూ తీర్పు విడుదల పొందుతున్నారు కానీ వేరే ఒక గ్రంథములు అక్కడ తర్వాత ఉన్నది కాబట్టి వేరే ఒక అన్నప్పుడు ఆ గ్రంథంలో రాయబడిన వారిని వాటిని బట్టి తమ క్రియలో చెప్పున్న మృతులు తీర్పు పొందేది కాబట్టి క్రియలు అన్న విషయం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం ఎటువంటి క్రియలు అనేది మనం అర్థం చేసుకోవాలా ఎఫ్ఎస్లో రాసిన పత్రికలో చూస్తాం అది ఎఫ్ఎస్లో రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఒకసారి చూడండి ఎఫ్ఎస్లో రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే కాబట్టి రక్షణ అనేది దేవుని వరం అని చెప్తుంది వాక్యం ఆయన కృపచేతనే మనకి అది అనుగ్రహించబడింది అయితే రక్షణ తొమ్మిదో వర్షాలు చెప్తుండ్రు అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు క్రియల వలన కలిగేది కాదు రక్షణ కాబట్టి ప్రకటన గ్రంథాలు మనం చూస్తున్నాము వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చబడను అంటే వారు క్రియలను నమ్ముకున్నారు విశ్వాసాన్ని కృపని కాదు కాబట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది ఎందుకు అంటే వారు క్రియలను అనుసరించినారు కానీ విశ్వాసాన్ని అనుసరించిన వాళ్ళు కాదు సర్పములు తేళ్లు ఈ రెండు గుంపులు క్రియలను అనుసరించినాయి వాళ్ళు దేవుని సేవనే చేస్తున్నారు అనుకున్నారు కానీ వారికి తెలియదు వారు దృష్టిని సేవ చేస్తున్నారు అనేసి చూడండి నువార్త పదహారవ అధ్యాయం యోహానుసువార్త పదహారవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు తేళ్లు ఎరితిగా గొప్ప జనాన్ని సర్పంలోకి అప్పగిస్తాయనేది ఇక్కడ మనం చూస్తాం మీరు అభ్యంతర పడకుండా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మను సమాజ మందిరంలో నుండి విలువేదురు మేము చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయించనని అనుకున్న కాలము వచ్చున్నది కాబట్టి గొప్ప చంపడము దేవుని సేవ అనుకుంటారు వీళ్ళు తేళ్ళు ఎన్ని లోపల జరుగుతున్నాయన్న విషయాన్ని ఎన్నిసార్లు రుజుపరిచిన చూపించిన వాక్య కాబట్టి ఎటువంటి క్రియలు ఇవి ఇవి శారీరకమైన క్రియలు కాబట్టి వారి క్రియలు చెప్పున సర్పముల తేర్పులకి తీర్పు ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అదే రీతిగా మరి కొంచెం క్రిందికి వెళ్ళిపోతే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడు నుంచి చూడండి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాత లోకమును వాటి వశంన మృతులను అప్పగించను ఎన్నిసార్లు మీకు చూపించిన మరణము అన్నప్పుడు సర్పములకు సాదృశ్యం పాతాలము అంటే అగ్నికి సాదృశ్యం కాబట్టి తేళ్లకు సాదృశ్యం కాబట్టి వాటి వశమునున్న మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను కాబట్టి క్రియలు అనుసరించిన వాళ్ళంతా తీర్పు పొందుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తర్వాత ఏం జరిగిందో చూడండి మరణమును మృతుల లోకమును ఈ రెండు గుంపులు ఇవి మరణము అంటే సర్పములకు సాదృశము మృతుల లోకం అంటే హెల్ అంటాం ఇంగ్లీష్ లో అది అగ్నికి సంబంధించింది కాబట్టి అక్కడ అగ్ని ఆడుతూ ఉంటుంది కాలుతూ కాబట్టి మండుతూ కాబట్టి తేళ్లకు సాదృశ్యం ఈ రెండు గుంపులని అగ్నిగుండంలో పడవేయబడతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ అగ్నిగుండము రెండో మరణం ఎవని పేరైనను జీవగ్ర మందు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను గతము పడవేయబడెను అంటే ఆల్రెడీ పడేసిందు వీళ్ళందరూ అక్కడ పడిపోయినారు ఎవరు సర్పములు తేళ్లు ఈ రెండు గుంపులు జీవగ్రంథంలో ఉండవు ఎవరి పేర్లు ఉంటాయంటే లక్ష నలభై నాలుగు మంది ఉంటాయి ఫస్ట్ దాని తర్వాత ఈ యొక్క గొప్ప జన సమూహం యొక్క పేర్లు ఇందులో ఉంటాయి వీళ్ళందరూ చివరికి వస్తారు అన్నట్టు బుద్ధి కన్యకలు బుద్ధి కన్యకలు లక్ష మందికి సాదృశ్యం వీళ్ళు ముందే సిద్ధపడి ఉన్నవారు కాబట్టి మరణము మరియు మృత్యులోకము ఇవి రెండు అగ్నిగుండంలో శాశ్వతంగా పడవేయబడుతున్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే వీళ్ళ పేర్లు జీవగ్రంథం మందు రాయబడలేదు కాబట్టి గొప్ప జనాన్ని ఏ రీతికైతే వీళ్ళు బంధించినో వాళ్ళందరూ వీళ్ళని విడిచిపెట్టాల్సి వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం డెత్ అండ్ హెల్ అంటే మరణము మృత్యు లోకము వారిని మృతులను అందరినీ విడిచిపెట్టింది అది చివరిగా పదోవచనం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదోవచనంలో అందరినీ మోసపోస్తున్న ఈ యొక్క దుష్ట శక్తుల గురించి కూడా చెప్పబడింది ఇక్కడ వారిని మోసగించిన అపవాది అంటే సైతాను అగ్ని గంధకములు గల గుండంలో పడవేబడెను అచ్చట ఆ మృగమును అబద్ధ ప్రవక్తయ్యూ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవాలా క్రూర మృగము దేనికి సంబంధించింది ప్రవక్త దేనికి సంబంధించింది అబద్ధ ప్రవక్త అంటే తేళ్లకు సాదృశ్యం క్రూర మృగము అంటే సర్పములకు సాదృశ్యం వీరికి ఎవరు లీడరు అంటే అపవాది కాబట్టి వారు ఈ మూడు అంటే అపవాది మరియు తేళ్లు మరియు సర్పములు ఇవన్నీ అగ్నిగంధకంలో పడవేయబడతాయి శాశ్వతంగా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎవడి క్రియలు చెప్పినా వానికి తీర్పు తీర్చబడింది కానీ ఆ యొక్క పదమూడవ వచారం మనం చూస్తున్నాం ఒకసారి చూడండి ప్ర ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము అది అనేక పర్యాలు నేను రిపీటెడ్ గా చూపిస్తూనే ఉంటాను ఎందుకంటే ఈ గుంపులలో నువ్వు ఎక్కడనవో గుర్తిరిగి తెలుసుకోవాలి కాబట్టి ఇరవై రెండవ అధ్యాయము పదవచం నుంచి మరియు దూత నాతో మాట్లాడు నాతో ఇలాగ చెప్పాను ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది కాబట్టి ప్రవచన వాక్యములు ఇవి ముద్రలు విప్పేసిండు కాబట్టి దేవుడు ఇక మీదటే అవి వేయడానికి వీల్లేదు కాబట్టి ఇవి ఎవరన్నా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బహు సమీపం కాలం ధాన్యల గ్రంథంలో ముద్రేసేయమనడు ఎందుకంటే దానియలు వీటిని ముద్రించేసాయి ఎందుకంటే నీ కాలం సంబంధించినవి ఒక తరము కాలానికి సంబంధించినవి రెండు వేల సంవత్సరాల తర్వాత జరిగేడు అది కాబట్టి మన కాలానికి జరిగేది కాబట్టి అవి ముద్రలు విప్పబడ్డాయి మన ప్రభు విప్పేషండు కాబట్టి ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం మనం చూస్తాం ముద్రలు విప్పినవాడు కాబట్టి ఇవన్నీ ముద్రలు విప్పబడ్డాయి కాబట్టి బహుతేటగా నువ్వు ప్రతి ఆత్మని వివేచించగలవు పక్క పదకొండవ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము లేక చేయను అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును లేక ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతి ఉండను ఉండును లేక ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండు లేక ఉండును అంటే కొన్ని ప్రాచీన పత్రల్లో ఉండును అని చెప్పబడింది అయితే ఉండనిమ్ము అంటే ఇంకా ఎవడి గుంపులలో వాడే ఉంటాడు అని చెప్తుంది అన్యాయం చేసే గుంపు ఒకటి ఉంది అపవిత్రంగా జీవించే గుంపు ఒకటి ఉంది నీతిమంతుడుగా కనిపించే గుంపు ఒకటి ఉంది పరిశుద్ధులుగా ఉండే వాళ్ళు గుంపు ఒకటి ఉంది కాబట్టి మొదటి రెండు గుంపులు దేనికి సంబంధించిన నేను చూపించిన అనేక పర్యాయాలు రిపీటెడ్గా అన్యాయం చేసే గుంపు ఎవరు అపవిత్రంగా జీవించే గుంపు ఎవరు అనేది కాబట్టి అన్యాయం చేసేటిది తేళ్లు అపవిత్రంగా జీవించేది సర్పంలు కాబట్టి ఈ అన్యాయం చేసే గుంపు అపవిత్రంగా చేసే గుంపు చివరి అట్లనే ఉంటారు అదే రీతిగా నీతి కనిపించేవాడు నీతి ఉంటాడు పరిశుద్ధంగా జీవించేవాడు పరిశుద్ధంగానే జీవిస్తూ ఉంటాడు అయితే మొదటి రెండు గుంపులు తేళ్లు సర్పముల గుంపులలో మనముండము కానీ మనము కనీసము ఆ లాస్ట్ రెండు గుంపులలో ఉన్నామేమో చూసుకోవాలా అయితే నీతిమంతుల గుంపులో ఉంటే నువ్వు ఖచ్చితంగా మరణించక తప్పదు ఎందుకంటే నువ్వు స్వనీతిని అనుసరించిన నీతిమంతునికి పరిశుద్ధునికి తేడా చూపిస్తుంది బైబిల్ కాబట్టి నీతిగా జీవించేటళ్ళు ఆ చలబద్ధంగా ఉంటారు నువ్వు ఏదేదో ప్రార్థన చేసుకుంటారు బైబుల్ చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాళ్ళు పరిశుద్ధంగా ఆయనని వెంబడించిన వాళ్ళు కాదు గొరపిల్ల పరిశుద్ధంగా ఉంటాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని పౌరులు ఎందుకు జ్ఞాపకం చేసినట్టే కారణం ఇదే నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉంటే నీ ప్రవర్తనలో ఎంతో మార్పులు నీలో ఎటువంటి అపవిత్రత ఉండదు నీ కంటి చూపే కానీ నీ నడవడే కానీ నీ ప్రవర్తనే కానీ హృదయమే కానీ ఆలోచనలే కానీ ఎక్కడ కూడా అపవిత్రత ఉండదు అయితే నీతిమంతులు ఏంటంటే ఆ మొదటి రెండు గుంపుల సహవాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మొదటి రెండు గుంపుల గుణగణాలు కలిగిన వాళ్ళు అన్నట్టు అబద్ధాలు చెప్పే కొన్నిసార్లు అన్యాయం చేస్తూ ఉంటారు కొంత అభ్యతరంగా జీవిస్తూ ఉంటారు మళ్ళీ వచ్చి పాపక్షేమ పనగోరకని పాలు పొందుతూ ఉంటారు మళ్ళా కొంతకాలానికి వాళ్ళ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేరు కోపము ద్వేషము కుళ్ళు కుట్ర అసూయ మోసము అబద్ధాలు చెప్పడం ఇవన్నీ వాళ్ళకి సాధారణంగా అయిపోతూ ఉంటాయి కానీ ఇంటికి వచ్చి పశ్చాదపడి ప్రార్థన చేస్తారు ప్రభు అని క్షమించి ప్రభు అంటారు కానీ వారి ఆత్మసిద్ధమే కానీ వారి శరణం కాదు అందుకే శర్రాన్ని ఛేదించుకోమంటాడు నేను ఇక్కడికి కొంతసేపు గ్యాప్ ఇస్తాను ఎందుకంటే శర్రాన్ని ఎందుకు ఛేదించుకోలేరు అన్న విషయాన్ని నేను అనేక పర్యాలు నేర్చుకొని ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకు ఛేదించుకోలేరు అంటే మనకి దేవుడు ఒక విధానం నేర్పిండు ఏంటంటే మనిషి అనేవాడు బైబిల్ ప్రకారంగా ఒక మనిషి అనేవాడి శరీరంలో మూడు భాగాలు ఉంటాయి అనేది అనేక పర్యాలు నేను చూపిస్తూ ఉంటాను మొదటి దశలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలోది నేను చూపించిన అనేక పర్యాలు మొదటి దేశం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ పౌలు ప్రతి మనిషి జీవంలో మూడు భాగాలు ఉన్నాయి అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ఏందవి అన్నప్పుడు ఇరవై మూడవ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరిచము గాక కాబట్టి పరిశుద్ధులు ఎట్లా ఉంటారంటే ఇక్కడ ఉంది వీళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉంటారంట ఎట్లా మీ ఆత్మయు పరిశుద్ధంగా ఉండాలా మీ జీవంను పరిశుద్ధంగా ఉండాలా మీ శరీరంను పరిశుద్ధంగా ఉండాలా మూడు కంపార్ట్మెంట్స్ ఇవి మనిషి జీవితంలో శరీరము జీవము ఆత్మ ఇంగ్లీష్లో ఏముందంటే బాడీ లేక ఫ్లెష్ తర్వాత సోల్ దాని తర్వాత స్పిరిట్ అయితే సోల్కి స్పిరిట్కి తేడాలు చూపించిన గతంలో ఒక రికార్డింగ్స్ లో చాలా దీర్ఘంగా చూపించిన నేను శర్రము అయితే నీ నువ్వు ఏ కంపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు పని చేస్తున్నావో నీకు తెలుసా ఎప్పుడన్నా నేర్చుకున్నావా ఇప్పుడు నేను నీ మాట్లాడుతున్నానంటే సంభాషిస్తున్న దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే ఈ మూడు కంపార్ట్మెంట్స్లో ఈ మూడు భాగాలలో ఏ భాగం మాట్లాడుతుంది మీతో మీకు తెలుసా నేను గ్రహించగలని తెలుసు ఎందుకు సాధన చేసిన కాబట్టి వాటి మీద అయితే ప్రతిసారి ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ మూడు భాగాల నుంచి ఏ భాగం మాట్లాడుతుందో నేను జాగ్రత్తగా ఉంటాను అయితే ప్రతిసారి నేను ఈ ఆత్మను అనుసరించి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకు ఈ శరీరము అనుసరించి మాట్లాడితే ఏమవుతుందంటే భయము అనుమానము అవిశ్వాసము ఇయ్యో ఏమైపోతుందో నా జీవితానికి ఏమైపోతుందో నా శరీరానికి ఏమైపోతుందో నా ఇంటికి ఏమైపోతుందో నా ఆస్తులు ఏమైపోతాయో నా రక్త సంబంధికులు ఏమైపోతారో అంత శరీరకంగా ఉంటాయినట్టు ఆలోచనలు అనుమానానికి దారితీస్తూ ఉంటుంది అన్నట్టు అయితే జీవము లేక ఇంగ్లీష్లో సోల్ అంటాము ఈ జీవం ఏంది అంటే ఇది ప్రభు నుంచి మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిలో ఉండే ఎప్పుడైతే తల్లి గర్భం ధరిస్తుందో అప్పుడు దేవుడు హెచ్చరిస్తుడు ఆ జీవానికి పో పలాని శిశువులో నువ్వు ప్రవేశించువరి కానీ జీవం ఏమంటుందంటే వద్దు ప్రభు నేను ఇక్కడే ఉంటాను అక్కడ పోతే నేను కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది పుట్టింది మొదలుకొని నేను మళ్ళా ఈ కాలం ముగించి నీ ఎన్నో శ్రమలు అనుభవించాలా నా జీవానికి రక్షణ కలుగుతుందో లేదో నాకు భయం వేస్తుంది ఒకవేళ నాకు రక్షణ కలిగిపోతుంది నేను శాశ్వతంగా నరకనబోతాను కదంటే దేవుడు ఏమిటంటే ఏం పర్లేదు నువ్వు పోవాలా ఇవన్నీ ఎదుర్కోవాలా ఇది ఎదుర్కొని రక్షణ అనుభవంలోకి రావాలా అప్పుడే నేను తిరిగి నేను ఇక్కడ తీసుకుంటాడు స్వీకరించగలను లేకపోతే నువ్వు పరీక్షించబడకుండా ఎట్లా నువ్వు నా సరిదలో ఉండగలవు అని దేవుడు సంభాషిస్తుడు జీవంతో అందుకని దేవుడు ఏం చేస్తుండంటే తన ఆత్మను కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధం కాదు ఈ జీవం ఎట్లా ఉంటుందంటే నీ తలంపులు నీ భావం భావోద్రేకాలు లేక ఏమంటాం ఎమోషన్స్ అంటాం ఇంగ్లీష్లో నీ స్పందన నీ ఫీలింగ్స్ అంటాం ఇంగ్లీష్లో నీ ఫీలింగ్స్ నీ నీ భావోద్రేకాలు లేక నీ ఎమోషన్స్ ఇవన్నీ జీవంలో కంట్రోల్ ఉంటాయన్నట్టు దానికి స్వేచ్ఛ అవసరం ఎటుపడతట్టు బోల్న ఆశపడతా ఉంటుంది అది కానీ దానికి రక్షణ అనుభవం లేకపోతే మటుకు అది ఎట్లాంటటు పరిగెత్తిపోతుంటది అందుకే రాత్రులలో పిచ్చి పిచ్చి కళలు రావడము పీడకళలు రావడము చెడు కళలు రావడం అంతా ఈ జీవంకి జరుగుతూ ఉంటుంది దానికి నువ్వు స్వేచ్ఛ అది స్వేచ్ స్వేచ్ఛ అని కోరుతూ ఈ శరీరంలో నేను చిక్కబడ్డానని కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ అనుభవంకి వస్తావో నీ జీవానికి దాన్ని నువ్వు సాధన ఉంటావు దేవుణ్ణి తిరిగి జ్ఞాపకం చేసేటట్లు ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి వచ్చిన ఒక రోజు కొన్ని సంవత్సరాల క్రితం పుట్టిన పుట్టక ముందు నేను పుట్టక ముందు నువ్వు అక్కడ ఉంటేవి నువ్వు అక్కడ అక్కడ మంచిగా అన్ని సత్యాలు తెలిసినావు కానీ ఎప్పుడైతే శరణలకు వచ్చినావో నువ్వు ఆదమ్మ పాపానికి గురి అయిపోయావు కాబట్టి ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీకు గొరఫ్లో రక్తం అని నువ్వు దానితో సంభాషిస్తా నీ జీవంతో అప్పుడు నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ కోరుకుంటున్నావో నీ జీవం కూడా శుద్ధీకరించబడుతుంది పవిత్రపరచబడతా ఉంది దానికి కూడా విడుదల విడుదల కలుపుతుంది అన్నట్టు సంపూర్ణమైన పరిశుద్ధత అంటే అర్థం అదే సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుధ పరచును గాక మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరంను ఈ మూడు సంపూర్ణంగా రక్షణలకు వస్తేనే కానీ మనము పరిశుద్ధ గుంపులో ఉండలేం ఈ రెండిట్లలో ఏదో ఒకటి నువ్వు పరిశుద్ధంగా ఉండి ఏదో ఒకటి అపవిత్రంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా గొప్ప జన గుంపులో ఉంటావు ఉదాహరణకి నీ జీవము ఎటుబడితే పరిగెత్తుతూ ఉంటుంది రాత్రులలో కళలలో పీడ కళలు పిచ్చి కళలు అపవిత్రమైన కళలు నీకు అది జీవానికి జరిగేడుది అన్నట్టు కానీ నువ్వు ప్రకృతి సహజంగా జీవించినప్పుడు ఉదయం వేసినప్పుడు నీ శరణానుసారంగా జీవించి పరిగెత్తి ఎట్టుబడితేట్టు పోతున్నట్టుంటావు దానికి కూడా రక్షణ అనుభవం ఉండి కూడా దాన్ని నువ్వు మళ్ళీ అపవిత్రంగానే జీవింపజేస్తున్నావు వీటన్నిటిని హెచ్చరించాడే ఆత్మ దేవుడు మనిషిని అట్లా ఆ సృష్టించి ఊహిస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది నరుణ్ణి దర్శించటకు వాడు ఏ పాటి వాడు ఎటువంటి వాడు మనిషి మూడు భాగాలుగా దేవుడు వాణ్ణి సృష్టించేండు ఈ మూడు భాగాలు పరిశుధపరచబడితేనే కానీ సంపూర్ణమైన గుంపులో ఉండలేం లేక లక్ష మంది గుంపులు ఉండలేం నీకు తెలవాలా నీ ఆత్మ నిన్ను ఏరీతిగా హెచ్చరిస్తుంది నీ జీవము ఎటువంటి అటు ప్రయత్నిస్తుంటే దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావా లేదా దాని కంట్రోల్ చేయాలంటే నీ ఆత్మకి దాన్ని ఉపజెప్పాలా రక్షణానుభవం ఆత్మీయమైంది కదా కాబట్టి ఆత్మ నీ ఆత్మకి నీ జీవాన్ని అప్పగించాలా అదొక గుర్రానికి కళ్ళ మేసి పట్టుకున్నట్లు ఎప్పుడైతే నీ జీవాన్ని నువ్వు కంట్రోల్లోకి తీసుకొస్తావో నీ కూడా నీ ఆదింపులో ఉంటది అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు నీ నడక శుద్ధీకరించబడుతుంటది ఆయన వాక్యం అందుకే హెచ్చరిస్తూ ఉంటుంది వీటన్ని ఈ మూడిటికి సంపూర్ణ రక్షణను ఉంటేనే కానీ ను పరిశుధ గుంపులో ఉండలేవు అన్నట్టు కాబట్టి దీని సాధన చేసుకుంటుండాల ప్రతిసారి ను దేవునితో సంభాషిస్తుంటే ఆయన అంటుంటాడు ఎక్కడున్నాడు దేవుడు రహస్య స్థలంలో ఉన్నాడు నీ రహస్య స్థలంలోకి పోయి దేవునితో సంభాషించంటే ఎక్కడున్నాడు ఆయన రహస్య నీ హృదయమే రహస్య స్థలం కదా అంతకంటే రహస్యలం ఎక్కడ లేదు ప్రతిదీ రహస్యాలు అక్కడికేళి వస్తూ కాబట్టి ఆయన రహస్య స్థలం ఎక్కడ అంటే నీ హృదయంలో నివసిస్తుండే కాబట్టి అదే రహస్య స్థలం అక్కడి నుంచి నువ్వు అతనితో సంభాషిస్తున్నప్పుడు అతన్ని తను మాట్లాడుతుంటాడు అక్కడి నుంచి ప్రతి విషయాలు ను కళ్ళు మూసుకున్నప్పుడు ప్రభుని అతను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు నువ్వు వాటిని పసిగట్టాలా ఇటువంటి అనుభవంలోకి లేకపోతే మటుకు నువ్వు ఎక్కడో ప్రార్థన చేస్తున్నావు ఎక్కడెక్కడో పరిగెత్తుతూ ఉంటావు ఎవరిన నాకు బయలుపరిస్తే బాగుంటుంది కదా అని అదురు చూస్తూ ఉంటావు కానీ ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు నువ్వు ఆయన తను మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు దానియాలు మాట్లాడినట్టు నేను అట్లనే మాట్లాడుతూ ప్రార్థన చేస్తు అంటాడు సంభాషిస్తూ మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో ఎందుకంటే నీతో పాటే ఉన్నాడైనా నీ హృదయాలు ఉన్నాడు కొన్నిసార్లు నీలోకి కొన్ని స్వరాలు వినిపిస్తూ ఉంటాయి ఆ అనుభవం నీకు ఉందలేదు నాకు తెలియదు కొన్ని హెచ్చరిస్తూ ఉంటాడు కొన్ని బయలుపరుస్తా ఉంటాడు కొన్ని వాక్యాలు తెలియపరుస్తూ ఉంటాడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాటి గురించి ఆ మర్మాలు అర్థం కావడానికి వరకు ప్రొఫెషన్లు అర్థం కావట్లేవు ప్రభావ ఇది నేను ధ్యానిస్తాగా నాకు అర్థం కావట్లేదు ప్రభావ అంటే ఆయన ఆశ్చర్యంగా అవి నీకు అనుగ్రహించాలనుకుంటాడు ఒకేసారి ఇస్తే నీక అది ఆశ్చర్యం కాదు కదా ఎంతో కాలంగా ఎదురు చూసి ఎదురు చూసి ఒకసారి అది నీకు తగిలినప్పుడు అది ఆశ్చర్యం అన్నట్టు దేవుడు కావాలనే అట్లా చేస్తారు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ప్రతిదీ ఆశ్చర్యం చేయాలని జీవితంలో ఇప్పుడు ప్రార్థన చేసి ఇట్లా జవాబు వస్తే ఆశ్చర్యం కాదు ఇప్పుడు ప్రార్థన చేసి రేపు పొద్దుగున్న జవాబు రాలంటే అది ఆశ్చర్యం కానే కాదు ప్రార్థన చేస్తే ఇస్తాడు ఇప్పుడు ఇస్తాడు అప్పుడు ఇస్తాడు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే ఇస్తాడంటే అది ఆశ్చర్యం కాదు కదా కాబట్టి ప్రార్థన చేసి దాని కొరకు కనిపెట్టుకున్నప్పుడు అనుకునే సమయంలో అది నీకు అనుగ్రహించబడుతుంది అది ఆశ్చర్యం అన్నట్టు కాబట్టి నీ ఆత్మ నేను ఘోషిస్తా ఉంది ఎందుకంటే అది విమోచింపబడింది నీ గొరపుల రక్తంలో కడగబడింది కాబట్టి నీ నీ యొక్క జీవము లేక సోల్ అంటే ఇంగ్లీష్ లో నీ జీవము పురాతనమైంది ఎన్నో వేల సంవత్సరాల నుంచి అది కూడా రక్షింపబడింది గొరపుల రక్తంలో కడగబడింది నీ శరీరం కూడా గొడపల రక్తంలో కడగబడి ఇప్పుడు వాక్యం చేత శుద్ధీకరించబడతా ఉంది కాబట్టి సంపూర్ణంగా తయారయ్యి ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలా ఆయన రాకడం బహు సమీపంగా ఎంత సమీపంగా ఉందంటే ఇదిగో తలుపు ఎద్దు నేను నిలబడినాడు తలుపు కొడతా ఉన్నాను ఎవరు నన్ను పిలిస్తే వారి సన్ని వారి హుదలకు నుంచి పాటు నేను నా తండ్రికి బస చేయదును కాబట్టి తలుపు దగ్గరనే ఉన్నాడు ఆయన ఎంత త్వరగా మీరు ఆహ్వానించుకుంటే అంత త్వరగా నేను ఆహ్వానించుకోవాలా మీ హృదయంలోనికి ఎప్పుడన్నా ఒప్పికుంటే నేను ఒక అవకాశం ఉంటే ఈ మూడు కంపార్ట్మెంట్స్ గురించి ఒక లాంగ్ రికార్డింగ్ చేయాలని ఆశపడుతున్నాను ఏ రూపకంగా వీటిని మనం గుర్తించాలా ఎందుకంటే ఉదాహరణకి ఒక్కటి చూపిస్తా నేను తర్వాత మీరు ఒప్పికుంటే ఎప్పుడన్నా ఒప్పిక చూడండి మీరు కూడా ఇంకటే కంటిన్యూస్ గా మనము వీటన్నిటిని వెతుక్కుంటుండాలా దేవుని సన్నిధిలో ఆయన చూపించే దేవుడు మాట్లాడే దేవుడు లూకాసు వార్తలు ఇవి చూస్తావారు చూడండి లుకాసు వార్త పదహారవ అధ్యాయము లుకాసు వార్త పదహారవ అధ్యాయము మనకు తెలిసిందేది ఈ దేనికి సంబంధించింది అనేది ఈ అధ్యాయం అంతా పంతొమ్మిదవ వర్షం నుంచి ఇద్దరు వ్యక్తులు పంతొమ్మిది ఇరవైలో ధనవంతుడు ఒకడు ఉండేను లాజర్ దరిద్రుడు ఉండేను అని నిజంగా చెప్తుండే వీళ్ళిద్దరు ఉండేననేసి ఇది ఒక స్టోరీ కాదు కట్టుకట్ట కానీ కాదు నిజంగా ఉండేను అని చెప్తున్నాడు వాళ్ళు వీళ్ళకి ఎవరు దొరకలేదు అయినా అయితే ధనవంతుడు ఏం చేస్తుండో అతడు ఊద రంగు బట్టలను సనపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపరుచుండు వాడు అంటే స్వార్థపరుడు అన్నట్టు నాకేం కొదువు నేనే సంపాదన నా క్రియలు నా క్రియలే నన్ను ధనవంతుని చేసినాయి అనుకుంటున్నాడు కాబట్టి క్రియలు తీర్పుకి నరకానికి నడిపిస్తా వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరోసారి మనం అయితే లాజరు అని ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండిన ధనవంతుని ఇంటి వాకిట పడియుండి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని గొరెను అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు మనం అర్థం చేసుకోవాలా ఈ లాజరు ఎంతగా శ్రమానుభవించండు అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది ఆ దరిద్రులు చనిపోయి దేవదూతల చేత అబ్రహం రొమ్మున ఆనుకొ ఆనుకునుటకు తీసుకొని పోపడెను అయితే ఈ ముప్పై రెండో వర్షాలు చూసినప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చనిపోయిన వాడు సమాధి చేయబడ్డాక దేవదులు ఎట్లా తీసుకెళ్తారు వాడిని ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది ఆ దరిద్రుడు చనిపోయి తన శర్రాన్ని దేవదూతలు వారి చేత దేవదత్తలు అతన్ని తీసుకొని అతని శర్రాన్ని తీసుకొని అబ్రహం రమణ ఆర్కొంటకు తీసుకోబడి అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో హీస్ బాడీ వాజ్ టేకెన్ బై ది ఏంజిల్స్ అని ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను ఇద్దరు అయితే అప్పుడు పాతాళంలో బాధపడచ్చు అప్పుడతడు పాతాళంలో బాధపడచ్చు కన్నులెత్తి కాబట్టి చూడండి పాతి పెట్టబడినాక కన్నులు ఎట్లుంటాయి శర్రము ధనవంతుని కూడా పాతి పెట్టబడిందని ఉంది కూడా చనిపోయి పాతి పెట్టబడను అప్పుడతడు పాతళంలో బాధపడచ్చు కన్నులెత్తిండు తలెత్తిండు పైకి ఇది ఏం చెప్పండి ఇప్పుడు మళ్ళీ శర్రం నశించిపోయినప్పుడు కళ్ళు ఎట్లెత్తుతున్నాడు కళ్ళెత్తి దూరం నుండి అబ్రాహ్ము అతన్ని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి అంటే గుర్తుపట్టినా లేదా లాజర్ కూడా గుర్తుపడతారు చని కూడా మనసులను చూస్తూ ఉంటారు అని ఇది వాక్యం చెప్తుంది తర్వాత తండ్రి పైన అబ్రహమ్మ నా తన వేలి కొన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలు కను చల్లార్చలకు లాజర్ ఇది ఒక సూచన అగ్నిగుండం ఎట్లా ఉంటది నరకం అనేది భయంకరమైన వేడి నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసాను చెప్పాను అంటే ఆయన శరీరం లేనప్పుడు ఎట్లా కాలుతా ఉంటుంది అగ్ని అతన్ని కాలుస్తా ఉన్నాయి యాతన పడుతున్నాం టార్మెంటింగ్ అంటున్నాడు శరీరము ఎట్లా కాలుతుంది అతని జీవము కాల్తా ఉంది సోల్ అంటాం ఇంగ్లీష్ లో అతని జీవంకి ఆ యొక్క స్పందన ఉంది ఎందుకంటే దానికి ఫీలింగ్స్ ఉంటాయి నేను దాకా చూపించిన నేను దానికి భావోద్రేకాలు ఉంటాయి అని చూపించిన ఇప్పుడు అది కాల్తా ఉంది అని కేకలు వేస్తున్నాడు అయితే ఇరవై ఐదో అబ్రహాము మాట్లాడుతున్నాడు కుమారుడా నీవు నీవు జీవించిన జీవిత ముందు నీకు సుఖము అనుభవించేవి అలాగనే లాజర్ ను కష్టము అనుభవించానని జ్ఞాపకం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా జ్ఞాపక శక్తి ఉంటది అంటున్నాడు బ్రెయిన్ లేదు కదా బ్రెయిన్ పాతి మెదడు లేదు మెదడు లేకుంటే జ్ఞాపక శక్తి ఎట్లుంటది జీవానికి అన్ని ఉంటాయి జీవానికి అన్ని జ్ఞాపకం ఉంటాయి ఈ లోకంలో మనం ఏమేమి చేసినామో అన్ని జ్ఞాపకం ఉంటాయి అందుకే దానికి ఎటువంటి అట్టు నువ్వు అదుపులోకి తీసుకోవాలా నీ ఆత్మ ద్వారా నీ ఆత్మ మాటలు వినదు కాబట్టి నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అందుకే అంటే ఏ స్ప్రవీ వచ్చి నీ హృదయాలో కూర్చొని నీ ఆత్మకి పాలపరుస్తూ ఉంటాడు నీ ఆత్మకి ఆదరణ ఇస్తూ ఉంటాడు అప్పుడు అది ఏం చేస్తుంది నీ జీవాన్ని కంట్రోల్కి తీసుకుంటుంటుంది నీ జీవము నీ శరణాన్ని కంట్రోల్కి తీసుకుంటుంటుంది అది సీక్రెట్ అప్పుడు నువ్వు కఠిన హృదయానికి ఉండవు నీ దగ్గరకు వచ్చిన సలహా ప్రభు వల్ల కలిగిన సలహానా లేదా అనేది నువ్వు గ్రహిస్తానికి ప్రయత్నిస్తూ ఉంటావు ఇటువంటి ఆత్మీయ అనుభవం లానికి నువ్వు కానీ ఆ యొక్క లక్ష నలభై నాలుగు వేల గుంపులు ఉండలేవు అందుకే మంది నీకు తెలిసిన వాళ్ళందరూ గొప్ప జనంలాగానే ఉండిపోతారు చివరికి అందుకొరకు నువ్వు నేను ఈ రీతిగా ప్రయాసపడి వీటన్నిటిని వారికి చూపించాలా వీటన్నిటిని మనము గతంలో చూసినయే తిరిగి తిరిగి జ్ఞాపకం చేయబడుతుంది కానీ ఇరవై అధ్యాయంలోని చివరి వాక్యాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం చూడండి ఒకసారి ఈ నాలుగు గుంపుల గురించి మనం ఇందాక ధ్యానిస్తున్నాము ఈ ఇరవై రెండవ అధ్యాయంలో చివరిగా ఈ నాలుగు గుంపులు ఏ రీతిగా ఉంటాయనేది చూపిస్తూ ఆయన పన్నెండవ వచనాన్ని చూడండి ఇరవై అధ్యాయము పన్నెండవ వచనంలో ఇదిగో త్వరగా వచ్చున్నాను ఆయన మరోసారి జ్ఞాపకం చేస్తుంటారు ఎందుకు ఆలస్యం అంటే ఇప్పుడు మనం బాగా చేసుకోవాలా ఎందుకు ఆలస్యం అంటే ఇంకా ఈ యొక్క ముద్ర ఈ గొప్ప జనాన్ని నుంచి మనుషులు బయటికి రావాల్సిందే లక్ష నలభై నాలుగు వేల మందిని ముద్రించుకోవాల్సిందే దేవుడు ఈ సీలింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని నేను నమ్ముతున్నాను అది కంప్లీట్ అయిపోయిందంటే శ్రమలు ఆరంభమైనట్లే సంపూర్ణంగా గ్లోబల్ స్కేల్లో కానీ ఇంకా సీలింగ్ అయితేనే ఉంది ఇంకా గొప్ప కొంతమంది ఇంకా గొప్ప కొంతమంది లక్ష గుంపులకు వస్తారు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి చూడండి ఇదిగో త్వరగా వచ్చాను వాని వాని క్రియలో చొప్పున ప్రతి ఇచ్చటకు ఇచ్చుటకు నిన్ను సిద్ధపరిచిన జీవిత జీతము నా యొద్ ఉన్నది ఈ జీతం దేనికి సంబంధించిందో ఊహించుకోండి ఎవరిని క్రియలు చెప్పున వానికి జీతం సిద్ధపరిచిండి ఆయన అయితే జీతం అని లేదు ఇంగ్లీష్లు అయితే రివార్డ్ అని కాబట్టి ఆయన రివార్డు ఆయన చేతిలో ఉంది ఏడవ ముద్రలో ఉంటుంది అది మనం చూసినాం గతంలో కూడా ఏడవ ముద్రలో ఆయన న బహుమానం లేక ప్రతి ఒక్కడికి ఆయన బహుమానాన్ని అని ఎరువబోతుండ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవడెవడి క్రియలు చెప్పిన వానికి అన్యాయం చేసేవాడికి అపవిత్రంగా జీవించేవాడికి గొప్ప జనానికి లక్ష మందికి అందరికీ ఆయన బహుమానాలు ఇవ్వబోతున్నాడు ఎవడి బహుమానం వాందే ఎవడి రివార్డు వాందే కానీ తీర్పు తీర్చబడుతుంది వాళ్ళు మొదటి రెండు గుంపులకి లక్ష మంది మటుకు వాళ్ళు తిరిగి నుంచి విడుదల గొప్ప జనము తీర్పు తీర్చబడుతున్నారు శ్రమల కాలంలో హతసాక్షులై అంతే తేడా కాబట్టి నీ శర్రా నిను పరిశుద్ధంగా పెట్టుకోవాలా నీ జీవా నిను పరిశుద్ధంగా పెట్టుకోవాలా నీ ఆత్మని నువ్వు పరిశుద్ధంగా పెట్టుకోవాలా లేకపోతే నువ్వు లక్ష గుంపులకి ఎట్టి పరిస్థితులు రాలేవు మళ్ళీ అటువంటి గుంపులకి దేవుడు రావాలా అనేసి మనము ప్రార్థన పూర్వకంగా మనం కొనసాగాల కొన్ని వాక్యలు ఉన్నాయి అవి నేను ముగించాలా ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయంలో ఒక వాక్యం చూపిస్తా నేను మీకు కావాలంటే మీ ప్రశ్ని పర్సనల్ టైమ్స్లో మీరు దాన్ని మరి ధ్యానించడానికి అవకాశం వెతుక్కోండి ఆదికాండము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ ఈ యొక్క తేళ్ల సంబంధించిన విషయాలు ఇరవై ఏడులో మనం చూస్తాం ఏషావు తేళ్ల గుంపుకు సాదృశ్యం వచనం ఇరవై ఏడులో ఏం చూస్తున్నామంటే చిన్నవారిద్దరు ఇస్సాకు పిల్లలిద్దరు ఏషావు యాకోబు గురించి ఇక్కడుంది ఈ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండేను అరణ్యవాసి బాగా అర్థం చేసుకోండి అరణ్యంలో ఉండేవాడు యాకోబు సాధువై గుడారములను నివసించు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా గుడారము అంటే దేవుని యొక్క ఆలయానికి సాదృశ్యం అరణ్యము అంటే ఈ లోకానికి సాదృశ్యం ఏషాబు ఈ లోకానికి సాదృశ్యం యాకోబు దేవుని మందిరానికి సాదృశ్యం అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాం ఈ అరణ్యవాసిగా ఉండడం ఉంది కానీ ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో ఏముందంటే ఏ మ్యాన్ ఆఫ్ ద ఫీల్డ్ అని ఉంది కన్నింగ్ హంటర్ కన్నింగ్ హంటర్ అని కాబట్టి తెలుగులోకి వచ్చేటప్పటికీ మొత్తము తారుమాన్ ఈ యొక్క తర్జుమా చేసేవాళ్ళు ఏషావు వేట వేటాడుట ఎందు నేర్పర్యాయి అనుంది కానీ ఇంగ్లీష్ అట్లా లేదు మోసంతో వేటాడేవాడనుంది కన్నింగ్ హంటర్ అనుంది కాబట్టి ఏషావు గురించి తెలుగు బైబుల్ చదివే వాళ్ళకి తెలియదు ఎప్పటికీ కూడా ఎందుకంటే తెలుగు బైబుల్లో ఆ పదాలు లేవు కన్నింగ్ హంటర్ అనుంది కన్నింగ్ అంటే మోసంతో కుయుక్తితో వేటాడేవాడు అర్థం తర్వాత అరణ్యవాసన ఉంది తెలుగులో కానీ ఇంగ్లీష్లో మటుకు మ్యాన్ ఆఫ్ ద ఫీల్డ్ ఫీల్డ్ అంటే భూమి భూమికి సంబంధించిన వాడు అని జ్ఞాపకం చేస్తుంది ఆ వాక్యం బహు తేడా ఉంది ఇంగ్లీష్కి తెలుగుకి వీటిని మనం చూడకుండా కేవలము తెలుగు చదువుకుంటా పోతే ఏషావు గుణగణాలు మనం ఎప్పటికీ పెతుక్కోలేమన్నట్టు కాబట్టి ఫీల్డ్ అంటే భూమి లేక మట్టి అని కూడా ఉంది ఇక్కడ జేమ్స్ రాంగ్ నెంబర్ సెవెంటీ లో ఏషావు కొరికి సంబంధించిన విషయాలు అయితే ఇరవై అధ్యాయంలో ఇస్సాకు తన పిల్లల్ని ఆశ్రయిస్తుండు అదొకటి చూపిస్తాడు ఎందుకంటే ఇస్సాకు ప్రవచనం అంటాం దాన్ని మనము బైబిల్లో ఇసాకు ప్రవచనం అది ఎట్లా యుగ సమాప్తిలో ఈ తేళ్ల రూపకంగా ఎట్లా నెరవేరుతుంది ఆ ప్రవచనం ఎన్ని వేల సంవత్సరాలు ఆరు వేల ప్రవచనం ఇది ఇరవై అధ్యాయము ముప్పై వచనం చూడండి ఆది కాండము అధ్యాయము ముప్పై అప్పటికే యాకోబు ఆశీర్వాలన్నీ పొందుకొని వెళ్ళిపోయి మోసం చేసి ఏ షావు ఇప్పుడు వస్తున్నాడు నా తండ్రి నీ యొద్ధ ఒక్క ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన చెప్పి ఏ షావు ఎలిగెత్తి ఏడవగా అతని ఇసాకు గురించి ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ అన్ని ఇచ్చేసిన ఇసాకు నాకు నేను అయితే ఇప్పుడు ముప్పై తొమ్మిదవ వర్షం నుంచి ఏ సంబంధించిన విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం ముప్పై తొమ్మిది నుంచి నీ నివాసము భూసారము లేఖయు పైనుండి పడు ఆకాశపు మంచి లేఖయు ఉండును భూమికి సంబంధించిన వాడు కాబట్టి భూమి ఎట్లా శపించబడుతుందని చూపిస్తున్నాడు ఇక్కడ ఆదాముని బట్టి భూమి ఎట్లా శపించబడిందో ఏషావు భూమి కూడా అట్లనే ఉంటుందని చెప్తున్నాడు తర్వాత నలభై నీవు కత్తి చేత బ్రతుకుతూవు ఇక్కడే క్లూ ఉంది పొడుచుకుండేవాడు కత్తి అంటే పొడిచేవాడు కాబట్టి తేడు అన్నట్టు నీవు కత్తి చేత బ్రతుకుదువు ఎంతమంది తెలుసు చెప్పండి కత్తి చేత బ్రతికేవాడు ఎట్లుంటాడు కత్తి చేత పట్టేవాడు కత్తితోనే నశించడం నుండి వాక్యం కాబట్టి తేళ్ళు ఖచ్చితంగా కత్తి చేత నశించబడతాయి అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం సూచిస్తుంది మనకి అదే రీతిగా నీ సహోదరునికి దాసుడ నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయు అతని అతనికి అని అతనికి ఉత్తరం కాబట్టి యాకోబు మీద ఉండే కాడి కూడా విరిచి వేయబడుతుంది అని జ్ఞాపకం చేస్తుండు కోరితిగా చెప్పాలంటే ఈ యేషావు ఇక్కడ తేళ్లకి సాదృశ్యంగా యాకోబు గొప్ప జనానికి సాదృశంగా ఉండు మీద కాడి వినవబడుతుంది అని కూడా చెప్తుంది వాక్యం కాబట్టి శ్రమల కాలంలో ఏ రీతిగా ఇది కొంతకాలానికి తిరుగుతుంది అని ప్రవచిస్తుంటే ఇక్కడ ఇసాకు ప్రవచనం నలభై వచనంలో చూస్తున్నాం మనం అది నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేదువు అని అతనికి ఉత్తరం ఇంగ్లీష్ లో ఏమనుందంటే ఆశ్చర్యంగా ఉంది అండ్ బై దై సోడ్ షాల్ డో లివ్ అండ్ షాల్ సర్వ్ దై బ్రదర్ అండ్ ఇట్ షాల్ కమ్ టు పాస్ ఇది పోయింది అక్కడ ఇంక తెలుగులో ఇట్ షాల్ కమ్ టు పాస్ అంటే కొంత కాలానికి ఇది జరగబోతుంది అని చెప్తున్నాడు నువ్వు అతని మీద అధికారం ఉంటది కానీ చివరికి అతని మీద ఉన్న భారము తీయబడుతుంది కాడి తీయబడుతుంది అని చెప్తున్నాడు కాబట్టి వారికి చివరికి ఈ యొక్క నుంచి విడదల కలుస్తుంది అన్న విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మనము ఆ చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు తీసుకున్న కాలంలో కూడా మీకు ఆ మనం చూసినాం ఒకసారి చూడండి మీకా గ్రంథము నాలుగవ అధ్యాయం చిన్న ప్రవక్తల సంబంధించిన వాక్యాలు ఇవి మీక గ్రంథము అంటే ఇప్పుడు క్రిస్మస్ టైంలో చాలా మంది మీకా గ్రంథంలోని వాక్యాలు జనిస్తూ ఉంటారు ఎందుకంటే ఏసుప్రభు ఎగ్జాక్ట్లీ ఎక్కడ పుడతాడో మీక ప్రవచించిండు ఏసుప్రభు యొక్క పుట్టుక పర్ఫెక్ట్ గా ఎక్కడ అనేది మనం అక్కడ చూస్తున్నాం అన్నట్టు అధ్యాయము రెండవ వచనంలో మై మీ కా్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచ్చాం తర్వాత మనం చూస్తాం వాక్యంలో రెండవ విషయంలో అయితే బెత్లహేము ఎఫ్రత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలను ఎలబోవాడు నీల నుండి వచ్చును అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మాగు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఏసు ప్రభు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలంలో ఆయన ప్రత్యక్షం అంటే ఆదాము అవల కాలం నుండి మొదలుకొని ఆయన ఈ రోజు వరకు కూడా ప్రత్యక్షం అగుతూనే ఉన్నాడు మన ప్రభు గురించి చెప్పబడ్డ సాక్ష్యం అయితే ముఖ్యంగా ఇక్కడ రెండవ వర్షంలో ఏం చూసినామంటే బెత్లహేము ఎఫ్రత ఎందుకంటే ఇసాల్ దేశంలో రెండు బెత్లహేములు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఏ బెత్లహేములు పుట్టాలా ఏసుప్రభు ఎఫ్రత ప్రాంతానికి సంబంధించిన బెత్లహేం ఉత్తర దిక్కున కూడా ఉంది ఒక అక్కడ కాదు అని చెప్తుంది దక్షిణ దిక్కున బెత్లహేమ్లో బుట్టాలిన్నా కాబట్టి మీక అది దర్శనీతిగా చూసిండు ఎగ్జాక్ట్లీ ఏది స్థలం కాబట్టి భవిష్యత్తులో ఎవడన్నా ఏ ఇది అని చెప్పకుండా దేవుడు ముందుగానే హెచ్చరించి చూపించాడు మనకి ఇది ఎక్కడంటే ఫలాని దక్షిణ భాగంలో ఉన్న ఎఫ్రత ప్రాంతంలో ఉన్న బెత్లహేములనే ఈయన పుట్టబోతుండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం అయితే ఇక్కడ నాలుగవ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నా చూడండి మీ గ్రంథము నాలుగవ అధ్యాయము పదోవచనంలో ఈ గుంపులు మూడు గుంపులు ఏ రీతిగా చివరికుండబోతున్నాడు పదవ వచనంలో చూడండి తొమ్మిది తొమ్మిది నుంచి ఎనిమిది మందల గో మందల గోపురమ సియోను కుమార్తె పరతమ మునుపటిలాగన యరుషలేము కుమార్తె మీద నీవుకు ప్రభుత్వము కలుగును తర్వాత చూడండి నీవెందుకు కేకలు వేస్తున్నావు ఎవరు కేకలు వేస్తుంటారు చెప్పండి ఇది మనం చూసినాము ప్రటన గంధం అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ అరణ్యలోని స్త్రీ కేకలు వేస్తుంది నీకు రాజు లేకపోవట చితనే నీ ఆలోచనకర్తలు నశించుకోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చేనా కాబట్టి ప్రసవించే స్త్రీకి పడ్డ వేదనలు మీకు ఉన్నాయి కదా ఎవరి చూడండి సీను కుమారి ప్రసూతి స్త్రీ వలెనే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు చెప్పండి ఈ యొక్క సీను కుమార్తె రెండుగా విభజింపబడిందని చూపిస్తుండడు మొదటిది వేదన పడే స్త్రీ అంటే ఏసు ప్రవ్ని ప్రసవించే స్త్రీ ఈమె ఎప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పే స్త్రీ అన్నట్టు అయితే నీవు పట్టణము విడిచి బయట వాసం చేతువు ఇది ఏంది అంటే అర్థము పట్టణము అంటే ఎరసలేంకి సాదృశ్యము ఆయన ఆశయపురం కాదు ఎరుశలేం అంటే సమాధానానికి స్థలం అది అంటే అయితే ఎరుసలేంని విడిచిపెట్టి బయట చేయడము అంటే షినమిరాలు ఏ రీతిగా అయితే ఆ యొక్క తన పెండి తన కుమార్తె కుమార్ పెండి కుమారుని కొరకు పరిగెత్తింది బయట అదే రీతిగా ఆ యొక్క నుంచి ఒకడు బయటికొచ్చి దొంగల చేత పట్టబడి గాయపడ్ పట్టబడ్డవాడు ఎప్పుడైతే నువ్వు పట్టణాన్ని విడిచిపెట్టి బయట వాసం చేస్తావో నీకు శ్రమలు తప్పవు కాబట్టి పరిశుద్ధ స్థలమైన యొక్క రక్షణ అనుభవాన్ని విడిచిపెట్టి ఏసుమని విడిచిపెట్టి ఈ లోకం తట్టుపోయింది ఈ స్త్రీలోని భాగం అంటే గొప్పచనం భాగం అన్నట్టు వలన ఏం జరిగింది అంటే పట్టణం విడిచిపెట్టి బయట చేయడం వలన బబులోనుకు బానిసగా వెళ్ళింది బబులు నువ్వు పురమ్మ వరకు నీవు బానిస నువ్వు వెలుదువు అక్కడనే నీవు రక్షణ ఉందవు అంటే అప్పుడే నువ్వు బానిసంలోకి వెళ్ళి బయటకు వస్తావు అక్కడనే యోహో నిల చేతులని నిన్ను విమర్శించును అప్పుడు నువ్వు సీను కుమార్తె సంపూర్ణంగా తయారవుతావు అన్న విషయాన్ని అయితే పదకొండవ విషయంలో ఈ యొక్క సీఎను కుమార్తె అంటే రెండవ గుంపు ఒక రీతిగా చెప్పాలంటే లక్ష మంది ఏ రీతిగా వాళ్ళు అపరిత్ర ఖర్చు పడుతున్నారు అన్న కాబట్టి పద పన్నెండవ శంలో మల్ల మళ్ళీ మన సేవ జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్లు యహో వారిని సమకూర్చును ఇది మన సేవా జీవితం కాబట్టి అపవిత్రపరచబడుతున్న ఆ యొక్క సీయోను కుమార్తె అసలైన ప్రసూతి అనుభవంలో ఉన్న ఆ యొక్క సీయోను దగ్గరికి రావాల్సిందే అప్పుడు రెండు గుంపులు ఒక గుంపుగా కావాల్సిందే కావాలా అంటే ఏం చేయాలా కళ్ళంలో ఒకడు పనలు కూర్చినట్లు యహో వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనక యున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపక ఉన్నారు కాబట్టి గొప్ప జనము ప్రభు యొక్క తలంపులను తెలుసుకొనలేకున్నారు ఆయన ఆలోచనలు గ్రహింపలేకున్నారు కాబట్టి మనం ఏం చేయాలా మనం ఆల్రెడీ కళ్ళంలో ఉన్నాం కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం మనం తొక్క విడిచిపెట్టిన వాళ్ళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాలం మనం మన శరీరాన్ని మన అదుపులోకి తీసుకున్న వాళ్ళం మనం అపవిత్రత నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మనం కాబట్టి మనం ఏం చేయాలా వారు దేవుని తలంపులను తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఏ వాక్యాలు తెలియవు ఎట్లా చదవాలా తెలియదు ఎట్లా ప్రకటించాలో తెలియదు వాళ్ళకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రసవించలేరుస్తుంది కానీ గొడ్రాలన్నట్టు వీళ్ళు వాళ్ళందరినీ ప్రపంచంతో నడిపించాలా వాళ్ళు తల్ ఆయన తలంపులను గ్రహించాలా తెలుసుకోవాలా ఆయన ఆలోచనలు గ్రహించాలా అంటే నీ బాధ్యత అది కళ్ళంలో నువ్వు వాళ్ళని నూర్చబడ్డ ధాన్యం వాళ్ళని నువ్వు నీ సన్నిధికి దేవుని సన్నిధికి తీసుకొని రావాలా కళ్ళంలోనికి వారిని నడిపించాలా అటువంటి కృపాని ప్రభు మనకందరికి అనుకరించాలని ప్రార్థిస్తాం పరశుధర బాగు దేవ మీకు వందనాలు నైనా గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ దినం ప్రభు మీరు అనేకమైన విషయాలు చూపించినారు మొదటి రెండు గుంపులు ముద్రలు వేసుకుంటాయని కానీ గొప్ప జనము మంది ఆ ముద్రలు వేసుకోరని అదే రీతిగా ప్రభు ఆ యొక్క తేళ్లు ఏ గొప్ప జనని లాక్కొని పోయి సర్పంలోకి అప్పగిస్తాయన్న విషయాలను మీరు మాకు చూపిస్తున్నారు ఇవన్నీ ప్రకటన గ్రంథాలు చెప్పబడ్డాయి చిహ్న వీటిని నేర్చుకోవాలంటే మీ జ్ఞానం మాకు అవసరమైనా ఈ లోకపు జ్ఞానం మా గొద్దునైనా సహాయపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం వీటన్నిటిని గ్రహించి మీ కొరకు ముఖ్యంగా కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యంలాగా మీరు మమ్మల్ని తయారు చేసుకున్నారు అవును ప్రభు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మేము చేసుకున్న గొప్ప పని ఏం లేదు నేను ఎందులో ఏ రూపకంగా మాలో ఇంత గొప్ప పని గొప్పతనం లేదు ప్రభువ ఇది కేవలం మీరు మాకు మేము చేసుకున్న క్రియలు కావు ఆ క్రియలకి తీర్పు ఉంటుందని కానీ ఇది కేవలం మీ కృపచేత విశ్వాసం ద్వారా మామూలు రక్షించుకున్నారు నాకెంతో వదనాలు అర్పించుకుంటున్నాం నైనా కాబట్టి నైనా అందరినీ మేము కళ్ళంలోకి నూర్చాలా తీసుకొని రావాలా ప్రతి ఒక్కరిని కళ్ళంలోనికి తీసుకొని రావాల అవును ప్రభా దావిదు ఓవర్నాడు దగ్గరికి వెళ్ళి కళ్ళం కొనుక్కున్నాడు స్థలం అవును ప్రభ అటువంటి కళ్ళంలో మీరు అనేకులని ఏర్పరచుకున్నారు ఈ దినం కళ్ళంలో ఉన్నవాడు కాపడబడను కళ్ళం అవతల పడవే పడ తొక్క కాబట్టి నేనా కానీ సిను కుమార్తె మీ గ్రహించకుంది మీ ఆలోచనలని వివేచించక ఉంది ప్రభ ఈ రోజు బుద్ధిలేని కన్యాకలాగా కాబట్టి మీరు మాకు బుద్ధి ఇచ్చారు కాబట్టి మేము వాళ్ళ మీసానికి తీసుకొని రావాలా అటువంటి కృప భాగ్యాన్ని ఇక్కడ ఉన్న వింటున్న బ్రదర్ సిస్టర్స్కి అందరికి కనుకరించి ప్రభా మీరు త్వరగొస్తున్నారు ఇవ్వండి బహుమానం వానికి ఇవ్వడానికి ఉత్త చేలుతను ఉండేవానికి బహుమానం ఇవ్వరు పని చేయడానికి బహుమానం ఇవ్వరు మీరు నాకు తెలుసు కాబట్టి మేము పని చేయాలా ప్రభా అనేకులకి శువార్త ప్రకటించాలా అటువంటి బిడలుగా వాళ్ళందరినీ తయారు చేయమని ప్రతి ఒక్కరిని ఆచరించండి స్వస్థతలు దయచేయమని ఏసు క్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు కృపా సమధన నడిపింపు మనందరికీ సదకాలంతో ఏడును గాక ఆ మెన్ అందరికీ ప్రైజ్ లాడుతున్నారు సిస్టర్స్